హళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో పద్నాలుగవ చాప్టర్ బాబోయి బాబోయి అనేటువంటిది అది పంతొమ్మిది సంవత్సరం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న ఇంట్లో ఉండేవాళ్ళం మా రోడ్డు చాలా అందమైన రోడ్డు అరవై మూడేళ్ల కిందటి మాటలే ఇప్పుడు ఎలాగుందో తెలీదు ఇరుప్రక్కల పురాతన నిద్రగన్నేరు చెట్లు సాన్నిహిత్యాన్ని కలుపుకుంటున్నట్లు పైన అల్లుకుపోయి సూర్యరశ్మిని కూడా రోడ్డు మీద పన్నీయకుండా కాపాడుతూ గొడుగ్గా నిలిచాయి ఆ పెద్ద చెట్ల మధ్య తురాయి చెట్లు గంగరావి చెట్లు ఎంతో అందంగా కనబడేవి వచ్చేపోయే రైళ్ల శబ్దాలతో హడావుడితో సందు చివరనున్న హోటల్ సందడితో తెల్లవారిఝామున నాలుగు గంటలు మొదలు రాత్రి పన్నెండు గంటల వరకు ఎప్పుడూ కోలాహలంగా ఏదో జాతర జరుగుతున్నట్టు ఉండేది మా రోడ్లో భయం అనేది అస్సలు ఆ రోడ్లో ఎరగం మైళ్ళు పెద్ద ఆవరణలో ఉంది చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు పెద్ద గేటు అది దాటక పూల నిండిన ఖాళీ స్థలం దాటితే విశాలమైన ఇల్లు దాని ముందు పెద్ద వరండా ఇల్లు ఉందో వరండా కూడా అంత ఉండేది అమెరికాలో బేస్మెంట్ లాగా ఆ వరండాలోనే పుట్టినరోజు పార్టీలు పెళ్లిచూపులు కవి సమ్మేళనాలు పసందైన విందులు సంగీత కచేరీలు సంప్రదింపులు ఒకటేమిటి రకరకాల వేడుకలు అక్కడే జరిగేవి మా వరండాకి నవరస వేదిక అని కదంబ కార్యక్రమ వేదిక అని పేరు పెట్టాం మా ఇంటి పక్కన ఒక ఫ్యాక్టరీ ఉండేది ఫ్యాక్టరీ బైకప్ అంతా జింక్ షీట్స్ చీనా షీట్స్ తో మూసేశారు అక్కడ పనివాళ్లు పాటలు పాడుకుంటూ చేస్తుంటే ప్రతిధ్వనిలాగా శబ్దం వచ్చేది ఈ ఫ్యాక్టరీని అనుకుని మెయిన్ గేట్ పక్కన మరొక రేకుల షెడ్ ఉండేది అందులో అప్పుడప్పుడు మేము స్నేహితులతో పిక్నిక్ పార్టీలు చేసుకునేవాళ్ళం అవి రోహిణీ రోజులు మండు వేసంగి రైల్వే స్టేషన్లోని రైళ్ల చప్పుళ్ళు రెండో వాటి సినిమా చూసి వెనక్కి వెళ్లే వాళ్ల సందడి కూడా తగ్గింది రాత్రి రెండు గంటలైంది ఊరు మాటు ముణిగింది కాస్త చల్లగాలి వీచడం మొదలవ్వడం వల్ల ప్రజానీకం హాయిగా పడుకొని నిద్రపోతున్నారు వేసంగిలో మా కాకినాడ ఊరిలో సగం మంది పైగా ఆరు బయట పక్కలేసుకుని పడుకునేవారు మా కుటుంబం పదహారు మంది వరండాలో మంచాలు వేసుకొని పడుకున్నాం దడదడమని ఇంటి పైకప్పు మీద నుంచి నలుగురు ఐదుగురు దూకుతూ పరిగెడుతున్న చప్పుళ్ళు బాబోయ్ బాబోయ్ కొంప మునిగిందారు రోయ్ దొంగలు దోచుకుపోతున్నారు లేవండి ఏం పోయాదో చూసుకోండి అంటూ పై చప్పులు కన్నా భయంకరంగా అరుస్తున్న మామగారి అరుపులు అందరినీ లేపేశాయి టకటకాలాంతర్లు హెచ్చించారు కానీ ఎవరూ ఇంటి లోపలికి వెళ్ళడానికి సాహసించలేదు నాన్నగారు మామయ్య అన్నయ్య అందరూ పిరికివాళ్లే పిరికెస్ట్ నేననుకోండి మా నాయనమ్మగారు ధైర్యం చేశారు నా బుర్ర బద్దలు కొట్టినా పర్వాలేదు నన్ను వెళ్ళనీయండి అంటూ ఇంటి తలుపులు తీసి లోపలికి వెళ్ళారు వెనకాలే అమ్మమ్మ పెద్దమ్మ మా అమ్మ మామయ్య భార్య లోపలికి వెళ్లారు తలుపులన్నీ వేసిన వేసినట్టే ఉన్నాయి ఏమీ పోయినట్టు లేవు దొంగలు లోపలికి వచ్చినట్టు లేదు పర్వాలేదులండి అని హామీ ఇచ్చాక మగవాళ్ళు పిల్లలం లోపలికి వెళ్ళాం మంటిల్లు చిన్న అవుట్హౌస్ దానిలోనే దేవుడి గది ఊరగాయలు గది కూడాను దీనికి మెయిన్ హౌస్కి మధ్య చిన్న ఓపెన్ స్థలం మధ్య తులసి ఈ పక్క ఆ పక్క గోడలు బయటకు వెళ్ళడానికి తలుపు తెరుచుకు పెడితే పూర మొక్కలు కాయగూరల తోట దాని మధ్య మరొక హౌట్ అవుట్హౌసు అందులో పెద్ద కుటుంబం కాపురం ఉంటున్నారు వారెవరికి ఇంటి పైక పైన చప్పుళ్ళు వినబడలేదు కానీ మా చప్పుళ్ళు మాటలు గోలక్కి వాళ్ళు అందరూ కలిసి ఇంటి చుట్టూ వెతకడం అయ్యాక కూర్చుని కాఫీలు తాగుతూ చర్చలు ప్రారంభించారు ఎవరికి తోచిన ఆలోచనలు వాళ్ళు చెప్పారు ఆఖరికి వాళ్ళు దొంగలు అయి ఉండరని బహుశా ఎవరో రౌడీలు భయపెట్టడానికి ఇంటి మీద ఎక్కి ఉంటారని నిశ్చయానికి వచ్చారు మన్నాడు పగలంతా బాగానే గడిచింది రాత్రి ఏటప్పటికీ అందరికీ భయం ఆరంభమైంది అందరూ లోపలే పడుకోవాలని నిర్ణయించేశారు వేడి ఒక్క చెమట్లు ఏం చేస్తాం గదుల్లో ఫ్లా ఫ్యాన్లు హాల్లో ఒకే ఒక్క ఫ్యాన్ ఉంది చచ్చినట్టు అందరం కిర్క్కిరిసి మూడో క్లాస్ కంపార్ట్మెంట్లో లాగా పడుకున్నాం లైట్లు వేసుకుని మరి మా నాయనమ్మ అమ్మమ్మ పెద్దమ్మ మాత్రం ఎవరు చెప్పినా వినక బయట వరండాలో చాపలేసుకుని పడుకున్నారు భయం వల్ల ఆలోచనల వల్ల బుర్రలు వేడెక్కి అలసిపోవడం వల్ల అనుకోకుండా అందరం ఎంచక్క నిద్రపోయాం మళ్ళా దడదడపని ఇంటిపై నుంచి ఎవరో పరిగెడుతున్న చప్పుళ్ళు మళ్ళా సరిగ్గా అర్ధరాత్రి రెండు గంటలకే బయటపడుకున్న ముగ్గురు ముసలమ్మలు మూడు గొంతుల్లో బాబోయి దొంగలు బాబోయి దొంగలు అని అరుస్తూ తలుపులు బాధిస్తున్నారు లోపల హాల్లో పడుకున్న మేమందరం కంగారు పడుతూ లేచినా తలుపులు తెరిస్తే దొంగలు లోపలికి వచ్చేస్తారేమో అని నాన్నగారు మామయ్య తలుపులు తెరవడానికి తటపటాయించారు పాపం అప్పటికే ఔట్హౌస్ వారు అబ్బాయిలు లాంతర్లు పట్టుకుని వచ్చారు తలుపులు తెరవండి మేమంతా గాలించి వచ్చాం ఎవరూ కనబడలేదు అన్నారు నాన్నగారు మామయ్యలు భయంలో బయట ముసలమ్మల సంగతి కూడా మర్చిపోయారు మూడో రోజు కొంత జాగ్రత్త నాన్నగారిద్దరు స్నేహితుల్ని రాత్రికి సహాయంగా ఉండడానికి పిలిపించారు ఒకరు మీసాల సూర్యనారాయణ గారు ఈయన ము బుంగ మీసాలు చేతికర్ర మాట్లాడే విధానం దబాయింపు వాళ్ళకను చూస్తే ఎవరైనా హడలిపోతారని నాన్నగారే చెప్పారు రెండవ ముత్యాల సుబ్బారావు గారు విగ్రహ తప్ప చేత శూన్యం వీరిద్దరూ నాన్నగారి చేత రికమెండేషన్ చేయించుకుని మద్రాసు వెళ్ళి అర్జెంటుగా సినిమాల్లో వేషాలు వేయాలని అసాధ్యపు కోరిక అందుచేత నాన్నగారు ఏ పని చెప్పినా తక్షిణం చేసేసేవారు వీళ్ళిద్దరూ సాయంకాలం ఆరు గంటలకే హాజరయ్యారు మా ఇంటి వంట మస్తుగా భోజనం చేసి రెండు చేపలు రెండు లాంతర్లు ఇవ్వండి చాలు మేం బయటపడుకుంటాం అన్నారు నాన్నగారు వాళ్ళకు టార్చ్ లైట్ కూడా ఇచ్చారు లోపల పడుకున్న మాకెవరికీ నిద్ర పట్టడం లేదు పన్నెండు గంటల వరకు బయట నుంచి వాళ్ళ మాటలు వినబడుతున్నాయి బీడీలు వాసిన వస్తూనే ఉంది వాళ్ళు మెలుకువుగా ఉన్నారనే ధైర్యంతో మేమంతా నిద్రపోయాం కంగారు లేకపోవడం వల్ల అవసరం లేకపోవడం వల్ల అలవాటు లేకపోవడం వల్ల కాస్త తిండి పాళ్ళు ఎక్కువ వల్ల కాబోలు సరిగ్గా మెలుకువుగా ఉండవలసిన టైంలో సూర్యనారాయణ సుబ్బారావు గారులకు నిద్రపట్టేసింది రాత్రి రెండు గంటలు సరిగ్గా ఏదో ముహూర్తం పెట్టుకున్నట్లు మళ్ళా ఇంటిపైన చప్పుళ్ళు బాబోయి బాబోయి అని మామగారి మాములు అరుపులు గురు పట్టి నిద్రపోతున్న సూర్యనారాయణ సుబ్బారావు గారులని నాన్నగారు తలుపు తీయకుండానే కిటికీలో నుంచి లేపారు లేచి లేవడంతో మీసాల సూర్యనారాయణ గారు కర్ర సాము చేస్తున్నట్టు పెద్ద ఫౌజ్ పెట్టి ఎవడరా దూకుతున్నాయిదవలు దమ్ముంటే నా ఎదురుగుండా పడి చావండి నేనెవరో తెలుసా రౌడీలకి రౌడీని డొక్క చీల్చేస్తాను మీరు పది మంది అయినా నా ఒక్కడితో సమానం కాదు రండి అంటూ మీసాలు తిప్పుతూ చేతికర నాడిస్తూ అక్కడక్కడే తందనాలు ఆడారు అంతేగాని బయటికి వెళ్ళి చుట్టు వెతకాలి కదా అదేం చేయలేదు ఇంకా సుబ్బారావు గారు టార్చ్ లైట్ని మూడు పక్కలా తిప్పుతూ సూర్యనారాయణ గారి వెనకాల అసిస్టెంట్ లాగా నిలబడ్డారు అలాగా పది నిమిషాలు అరుపులు తిట్లతోనే సరిపోయింది మంత్రాలకు చింతకాయలు రాలతాయా ఈ బూటకు భయపెట్టే కేకలకి దొంగలు జడిచి అయ్యామేవండి దొంగలం అంటూ ఈయన ముందు హాజరవుతారా పాపం ఇంటి వారి అబ్బాయిలు లాంతర్లు పట్టుకుని మళ్ళా వచ్చి రండి అన్నారు అందరూ ఇంటి చుట్టూ గేటు దగ్గర అన్నీ గాలించారు ఈలోగా నే వస్తున్నా భయం లేదు అన్నట్టు సూర్యుడొచ్చి ఊరుకున్నాడు నాలుగో రోజు అది ఇక లాభం లేదని మామయ్య కృష్ణశాస్త్రి రంగంలోకి దిగి బావ వీళ్ళెవరూ ఆరితీరిని రౌడీల్లో ఉన్నారు దొంగలు కాదు నీ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని మర్చిపోకు వాళ్ళు ఏ అఘాయిత్యానికి తలపెడతారో తెలియరేం లేదు పిఠాపురం నుంచి శివరామారావుని కామేశ్వరరావుని సహాయానికి రప్పిస్తాను నువ్వు పోలీసు రిపోర్ట్ అన్నారు పోలీస్ ఇన్స్పెక్టర్ జరుగుమిల్లి సూర్యనారాయణ గారు నాన్నగారి క్లాస్మేట్ జరిగిన విషయం నాన్నగారు ఆయనతో సంప్రదించారు ఏం కంగారు నేనే మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు స్వయంగా చూసుకుంటాను అని ధైర్యం చెప్పారు జరుగుమిల్లి ఆయన సాయంకాలానికి రామ కామేశ్వర అన్నయ్య లక్ష్మీసా అన్నయ్య కూడా వచ్చారు పీఠాపురం నుంచి ముస్లింలకి ఎవరైనా వస్తున్నారంటే ఎగ్జైట్మెంట్ సంతర్పణలాగా వంటలు వండేశారు రాత్రి ఎనిమిది గంటలకి ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు పోలీసులతో వచ్చారు ఇంటి ముంగిట వరండాలు అందరూ సభ ఇన్స్పెక్టర్ గారు చాలాసేపు వారి అనుభవాలను చెప్పారు దొంగ భీముడైతే ఇంటికి కన్నం ఓవల్గా వేస్తాడని జోగులు వేసే కన్నం చతురస్రంగా ఉంటుందని పెద్దాపురం పేరుగాడి విధానం పెక్యులర్గా ఉంటుందని చెప్పుకోతున్నారు కృష్ణశాస్త్రి మామయ్యకి ఒళ్ళు ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి మహాన్ అన్నాడు అదేనయ్యా ఈ ఊళ్ళో ఉండే దొంగల అలవాట్లన్నీ నాకు కంఠతవ్వచ్చు వీళ్ళు నన్ను తప్పించుకుపోలేరు అయితే మీ ఇంటికి వచ్చిన వాళ్లతో చూస్తే రౌడీ వేధవులెవరో మిమ్మల్ని భయపెట్టడానికి ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంది ఈ రాత్రికి ఇద్దరు పోలీసులు మీకు తోడుగా కాపలా కాస్తారు ఏదైనా అవసరం అనుకుంటే కబురు చేయండి అని నిష్క్రమించారు రాత్రి తొమ్మిది అయింది గడియారం పరిగెత్తుతున్న కొద్దీ మా అందరి గుండెల్లో రాయిలు పెరిగెడుతున్నాయి నన్ను సీతని బుజ్జాయిని బుల్లి సీతని మా వాళ్లు వరండాలో కూడా వెళ్లనీ లేదు ముందుంట్లోనూ ఇంట్లోనూ అన్ని దీపాలు వెలిగించారు దీపావళిలాగా లాంతర్లు కూడా రెడీగా పెట్టుకున్నారు ఏదో షోకి వెళుతున్నట్టు అందరూ పనులు ముగించుకొని రెడీ అయ్యారు ముందు వరండాలో మీసాల సూర్యనారాయణ గారు సుబ్బారావు గారు ఇద్దరు పోలీసులు రామం అన్నయ్య కామేశ్వరరావు నాయనమ్మ గారు అమ్మమ్మ పెద్దమ్మ వీళ్ళందరూ పక్కలేసుకున్నారు ఇంటి వార ముగ్గురు కూడా ఈ పోరాటంలో పాల్గొనడానికి చేపలు తెచ్చుకుని ఇక్కడికే వచ్చారు లోపల హాల్లో మా కుటుంబం మా కుటుంబం అందరం మెలకుగా ఉండి దొంగల కోసం ఎదురు చూస్తున్నాం భయంతో కూడిన ఆసక్తితో పోలీసులు లాఠీలు పట్టుకుంటే మా వాళ్లంతా చేవాటి కర్రలు రెడీగా పెట్టుకున్నారు పదకొండు పన్నెండు ఒంటి గంట అయ్యింది పోలీసులు ఇద్దరు గేటు దగ్గర కాపలా కాస్తామని వెళ్లారు అందరూ ఒకటి నలభై ఐదు నుంచి ఉండి టైం చూస్తూ నిమిషాలు లెక్క హాల్లో గడియారం రెండు కొట్టింది దడదడమని చప్పుళ్ళు అందరి టార్చి లైట్లు లైట్ల గుత్తిలాగా చప్పుడు చేస్తున్న చోట వేసి అటుపరికెత్తారు మాను పిల్లులు మాను పిల్లులు పోలీసు వాళ్లు కేకలెడుతున్నారు ఎప్పుడైతే దొంగలు కారం తెలిసిందో ఒక్క పెట్టున మేమందరం బయటికి వచ్చి టార్చ్ లైట్ల వెలుగులో పరిగెడుతున్న మాను పిల్లుల్ని చూసాం అవి ఫ్యాక్టరీ మీద నుంచి మా షెడ్ పైకి దూకి అక్కడి నుంచి గోడ మీదుగా వరండా మీద దూకి తరువాత ఇంటిపైన దూకి వెళ్ళిపోయాయి వాటి దారి అదన్నమాట ఫ్యాక్టరీ పైకప్పు మా షెడ్ది కూడా రేకులవ్వడం వల్ల మాను పిల్లుల దూకుడికి శబ్దం ద్విగణీకృతమై నలుగురు ఐదుగురు దూకుతూ పరిగెడుతున్న చప్పుడైంది ఎక్కడి మాను పిల్లులు ఇక్కడికి రావడం ఏంటి మా ఇంటి మీదుగా రోజూ ఎక్కడికి వెళుతున్నట్టో ఈ రూటే ఎందుకు పెట్టుకున్నాయో అంతా మిస్టరీ లాగుంది మానుపిల్లులంటూ ఉన్నాయని వాటికి పెద్ద తోకుంటుందని అవి గెంతుతూ వెడతాయని ఆ రోజే తెలిసింది డిటెక్టివ్ స్టోరీలాగా నాలుగు రోజుల నుంచి అందరినీ సస్పెన్స్లో పెట్టి హడలు కొట్టిన మాను పిల్లులన్నమాట మేమందరం ఆశ్చర్యపడి మాను పిల్లులను చూస్తుంటే ముముస్ మానుపిల్లలు వెళ్లే వరకు బ్యాక్గ్రౌండ్లో బాబోయి బాబోయి అను అరుస్తూనే తాడు తాడు అంటే పాము కోడి కోడి అంటే తేలు ఆగినట్టు బాబోయి బాబోయి అంటే మాను పిల్లులాగితే నిజంగా బాబోయి బాబోయి